అస్సలం అయికు వరహమతుల వరకూ అల్హందుల్లాహి వహదూ నబీ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా త్రాసును బరువు చేసే సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇందులో జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు ఏమిటో ఆ విషయాల ప్రస్తావన నడుస్తుంది వాటిలో తొమ్మిదవ విషయం హజ్ మబ్రూర్ హజ్ ఇస్లాం ఐదు మూల స్తంభాల్లో ఒకటి అన్న విషయం సామాన్యంగా తెలిసి ఉండవచ్చు అయితే మహాశివులారా ఈ హజ్ దీని యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది ఎన్నో రకాల లాభాలు హజ్ చేసే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలియబరిచారు అయితే ఇది జిహాద్ ఫీ సబీలిల్లాహ్ పుణ్యానికి సమానం కూడా ఉంది ఇబ్ను హుజైమా మరియు ముస్తదరక్ హాకింలోని హదీర్ షేఖ్ హల్వానీ రెహమహుల్లా సెహెహుల్ జామేలో ప్రస్తావించారు ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఇన్ అల్ హజ్ ఉమ్రతమిన్ సబీలిల్లా హజ్ మరియు ఉమ్రాలు కూడా సబీలిల్లాహలో లెక్కించబడతాయి అల్లాహ్ మార్గంలో లెక్కించబడతాయి ఇన్న ఉమ్రతన్ ఫి రమదాన్ తాదిలు హజ్జన్ రమదాన్ మాసంలో ఉమ్రా చేయడం హజ్ చేయడంతో సమానం ఈ హదీసులో ప్రవక్త సలహు అలూ వసలం హజ్ అమరాలు అల్లా మార్గంలోనివి లో లెక్కించబడతాయి అని మనకు శుభవార్త ఇచ్చారు ఈ ఒక్క హదీజ్ కాకుండా ఈ భావంలో ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి ఉదాహరణకు మరొక హదీస్ కూడా మీరు వినండి ఇది తబ్రాని కబీర్లో ఉంది షేక్ అల్బానీ రైమహుల్లా సహహుల్ జామేలో ప్రస్తావించారు హదీఫ్ నంబర్ ఏడు సున్నా నాలుగు నాలుగు హజరత్ ఐషార్ అది అల్లాహు తాల అనహా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి నేను జిహాద్లో పాల్గొనాలనుకుంటున్నాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించి అతనికి ఏం సమాధానమిచ్చారు అలా అదుల్లు కలా జిహాదిన్ లాషౌక జిహాద్ లాంటి కష్టాలు లేని జిహాద్ అనేది అందులో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి అయితే కష్టాలు లేని ఒక జిహాద్ గురించి నేను నీకు తెలిపాలా అది హజ్ అని ప్రవక్త సల్లాహు అలీ వసల్లం సమాధానం పలికారు ఈ విధంగా జిహాద్ పుణ్యానికి దగ్గర దగ్గరగా దానికి సమానంగా హజ్ యొక్క పుణ్యం కూడా ఉంటుంది అని ఈ హీతుల ద్వారా మనకు తెలుస్తుంది మరొక విషయం కూడా ఇక్కడ మనకు బోధపడుతుంది ప్రవక్త నేను మీతో జిహాద్కు వెళ్తాను నేను మీతో కలిసి జిహాద్ చేస్తాను అని వచ్చే వారికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి స్థితిగతులను వారి పరిస్థితులను గమనించి వారికి ఏ పుణ్య కార్యంలో పెట్టడం ఎక్కువ మేలుంటుందో దాని గురించి అడ్వైస్ ఇచ్చేవారు ఈ విధంగా ముస్లింలందరూ జిహాద్ పేరు మీద ఇతరులను కత్తితో పొడవడానికి సిద్ధంగా ఉంటారు అన్నటువంటి అపోహలు వీటికి మనం దూరంగా ఉండాలి తపలాని కబీర్లోని మరో ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు ప్రవక్త నేను చాలా బలహీనుడిని వాడిని కూడా అప్పుడు ప్రవక్త సల్ అల్లాహులే వసల్లం ఎలాంటి కష్టం లేని ఒక జిహాద్లోకి నీవు వెళ్ళు అది హజ్ అని ప్రవక్త సలల్లాహులే వసలం అతనికి సమాధానం తెలిపారు ఈ విధంగా మహాశివులారా ఒక రకమైన జిహాద్ అందులో పాల్గొనడానికి మనకు అవకాశం లేదు సమయం లేదు లేదా అలాంటి అవకాశం సమయం రాలేదు సందర్భం రాలేదు అయితే ఇస్లాం ధర్మ జ్ఞానం ఉన్న నిజమైన ముస్లిం ఆ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు ఇంకా ఏముంటాయో చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ విధులను వదులుకోవచ్చు అన్న భావం ఎంతమాత్రం కాదు ఏ సమయంలో మనపై ఏ ఆరాధన ఏ విషయం విధిగా ఉంటుందో దాన్ని తప్పించుకొని దానికి సమానమైన మరే కార్యం నేను చేస్తాను అన్నటువంటి తప్పుడు భావంలో పడకూడదు ఈ రోజుల్లో ఎందరో ముస్లింలు నమాజ్ను వదులుతున్నారు రమదాన్ మాసంలో ఉపవాసం వదులుతున్నారు వేరే సత్కారాలు కొన్ని చేస్తూ ఏ సంతోషంలో ఉన్నారంటే మేము ఇంత పెద్ద కార్యం చేస్తున్నాము ఇంత పెద్ద సత్కార్యం చేస్తున్నాము దీనికి బదులుగా ఆ పాపం మన్నించబడవచ్చు కదా అని కాదు మహాశివులారా అందుగురించే మనం స్వయంగా ఎలాంటి ఆధారం లేకుండా ధర్మజ్ఞానం ఇస్లాం నుండి ఎలాంటి నిదర్శన లేకుండా ఇష్టం కార్యాలు చేసుకోవడం ఇష్టం లేని కార్యాలు వదులుకోవడం ఇది మనల్ని మార్గభ్రష్టత్వంలోనే కాదు వినాశనానికి గురి చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ధర్మ అభ్యాసన చేస్తూ ఉండాలి ఏ సందర్భంలో ఏ విషయం మనపై విధి ఉంటుంది ఏ సందర్భంలో ఏ విషయాన్ని వదిలి దానికి బదులుగా వేరేది మనం చేయవచ్చు అల్టర్నేటివ్స్ ఏమున్నాయి వాటి గురించి సరియైన జ్ఞానం సంపాదించుకోవాలి జిహాత్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో పదో విషయం సంక్షోభం పై ఆచరించడం కష్టంగా ఉన్న రోజుల్లో సమయాల్లో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సాంప్రదాయాలను బలంగా గట్టిగా ఆచరించడం స్థిరంగా వాటిపై ఉండడం చాలా గొప్ప కార్యం ప్రవక్త సల్లల్లాహు అలి వసలం తెలిపారు ఇన్నమిన్ వరాయికుబర్ మీ తర్వాత ఒక కాలం రానుంది సహన కాలం ఓపిక కాలం ఆ కాలంలో ధర్మంపై నిలబడడానికి ధర్మంపై స్థిరంగా ఉండడానికి చాలా సహనం అవసరం ఉంటుంది అజరు హంసీన షహీద ధర్మంపై నిలకడగా ఉన్న వారికి యాభై అమర వీరుల కు సమానమైన పుణ్యం లభిస్తుంది అల్లాహి బ్రాని కబీర్లోని హదీఫ్ ఇది షేహ్ అల్బానీ రెహమాుల్లా దీనిని సహెహుల్ జామేలో పేర్కొన్నారు రెండు రెండు మూడు నాలుగు హదీఫ్ నంబర్ జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో పదకొండవ విషయం ఫర్జ్ నమాజుల తర్వాత విక్రి చేయడం సుబహాన్ అల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ సుబాన్ అల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ పలకడం సహేబుఖారి సాహిబ్ముస్లిం ఇతర హదీస్ గ్రంథాల్లో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వద్దకు కొందరు బీద సహచరులు వచ్చారు వచ్చి ప్రవక్త ఈ ధనవంతులైన మా సోదరులు పుణ్యాల్లో మాకంటే ముందుకేగిసిపోతున్నారు మేము నమాజ్ చేసినట్లు వారు నమాజ్ చేస్తున్నారు మేము ఉపవాసం ఉన్నట్లు వారు ఉపవాసం ఉంటున్నారు మేము జిహాద్ చేసినట్లు వారు చేస్తున్నారు కానీ వారి వద్ద అదనంగా ధనం ఉంది సిరి సంపదలు గలవారు అయితే వారు హజ్ చేస్తున్నారు అమరాజ్ చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు ఇంకా జిహాద్ ఫీ సబీర్ ఇల్లాలో ఖర్చు పెడుతున్నారు మా వద్ద లేదు గనక మేము అలా చేయలేకపోతున్నాము ఆ పుణ్యాలను మేము పొందలేకపోతున్నాము అప్పుడు ప్రభక్త సలహి అసల్లం హజ్ ఉమ్రా దాన ధర్మాలు జిహాద్ ఫీ సబీరిల్లాలో ఖర్చు పెట్టే అంత పుణ్యం లభించడానికి వీరికి ఏ మార్గం చూపారో ఇన్షాల్లా మనం తెలుసుకుందాము మహాశైలారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారికి ఏం తెలిపారు అలా ఉహద్దికు వలం యుద్రిక్కు అహదుం బాధకుం వంతుం ఖైర మన్ అంతుం బై నవరానై నేను మీకు ఒక విషయం తెలిపాలా దానిని మీరు పాటించారంటే మీకంటే ముందు వెళ్ళిన వారికి మీరు చేరుకుంటారు మరియు మీ వెనక ఉన్నవారు మీ వరకు చేరలేరు మరియు మీరు ఈ భూమండలం మీద ఉన్న వారందరూ కంటే ఉత్తమమైన వారు కాగలరు ఉత్తమంగా ఉండే వారిలో ఎవరైతే మీలాంటి ఆచరణ ఆచరిస్తారో వారు కూడా కాగలరు ఏంటి ప్రతీ మాస తర్వాత ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అంటూ ఉండాలి గమనించారా ఈ రోజుల్లో మనం అనేక మస్జిద్లలో ఎంతో మందిని ఇలాంటి ఈ వికి చేయకుండానే ఏదో దువా చేసుకొని లేదా ఇమాంసా చేసే దువాకు ఆమెను పలికి వెళుతూ ఉన్నారు ఇంత గొప్ప ఘనత గల దువాను వదిలివేస్తున్నారు అయితే మహాశివులారా ఇలాంటి పుణ్యాలను చిన్నగా భావించకూడదు ఒక నిమిషం కూడా సమయం పట్టదు కానీ ఇంత గొప్ప పుణ్యం మనం పొందగలుగుతాము జిహాద్ పుణ్యానికి సమానమయ్యే సత్కార్యాలలో పన్నెండవ విషయం వంద సార్లు అల్హందులి అని పలకడం అయితే వంద సార్లు అల్హందుల్లా అని పలకడం ఇది జిహాద్ పుణ్యానికి సమానంతో పాటు ఇంకా వేరే పుణ్యాలు కూడా దీనికి ఉన్నాయి మరియు దీనికి ఆధారంగా ఏ హదీ నేను మీకు తెలియజేస్తున్నాను ఆ హదీసులో సుభానల్లా అల్లాహు అక్బర్ మరియు లా ఇల్లాహా ఇల్లల్లా యొక్క విషయం కూడా ఉంది దాని ఘనత కూడా తెలుసుకొని ఇవి మనం స్మరిస్తూ ఉంటే ఈ విక్రి చేస్తూ ఉంటే ఎంత గొప్ప పుణ్యాలకు మనం అర్హులవుతామో ఒక్కసారి మీరు కూడా గమనించండి ఉమ్మే హాని బింతే అబి తాలిబరీ అల్లాహు ఒకసారి ప్రవక్త సలల్లాహు అలీ వసలంతో ప్రవక్త నేను చాలా వృద్ధురాలయ్యాను ఇలాగే కూర్చుండి కూర్చుండి నేను ఏదైనా ఆరాధన చేసుకోవడానికి అల్లాహ స్మరణ చేసుకోవడానికి ఏదైనా విషయం తెలపండి అని విన్నవించుకున్నారు అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు సబ్బిహిల్లాహ్ మీ అతీహ్ నీవు వంద సార్లు సుబాన్ అని పలుకు ఇస్మాహిల్ అలీ సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం నీకు లభిస్తుంది మరియు వంద సార్లు అల్హమ్దుల్లా అని పలుకు అది నీకు వంద గుర్రాలు కళం మరియు జీనుతో సహా అల్లాహ్ మార్గంలో జిహాద్ ఫీ సబీర్ ఇల్లాలో ఇచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది అల్లాహు అక్బర్ గమనించండి వంద సార్లు నీవు అల్లాహు అక్బర్ అని పలుకు వంద ఒంటెలు పట్టాలు కట్టి అల్లాహ్ మార్గంలో హజక సందర్భంలో కుర్బాని ఇవ్వడానికి పంపినంత పుణ్యం నీకు లభిస్తుంది వంద సార్లు లా లాహ ఇల్లల్లాహ్ అని పలుకు భూమి ఆకాశాల మధ్యలోనంత పుణ్యాలతో నిండిపోతుంది అల్లాహోర్ మరియు ఆరోజు నీలాంటి ఆచరణ కంటే ఉత్తమమైన ఆచరణ వరెవరిది కూడా పైకి లేపబడదు కేవలం ఎవరైనా నీలాంటి ఆచరణ ఆచరిస్తే వారిది కూడా ఉత్తమంగా లెక్కించబడుతుంది మరియు అల్లాహ వద్దకు ఎత్తబడుతుంది ముసన్నద్ అహ్మద్ నిస్సాయి కుబ్రా ఇబ్ను మాచా ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో హదీత్ ఉంది షేఖ్ అల్వారి రెహమహుల్లా గారు సహెహుత్ తర్గీబ్లో దీనిని పేర్కొన్నారు హదీఫ్ నంబర్ ఒకటి ఐదు ఐదు మనకు వంద సార్లు సుబానల్లా వంద బానిసలను విడుదల చేసినంత సమానం వంద సార్లు అల్హమ్దుల్లా వంద గుర్రాలు కళ్యం మరియు జీనుతో సహా జిహాద్ ఫీ సబీరిల్లాలో ఇచ్చినంత పుణ్యం వంద సార్లు అల్లాహు అక్బర్ అంగీకరింపబడిన వంద ఒంటెల మెడకు తాడు కట్టి పట్టాలు కట్టి దానం చేసినంత పుణ్యం మరియు వంద సార్లు లా ఇల్లాహ ఇల్లల్లా భూమి ఆకాశాల మధ్యలో పుణ్యాలతో నింపుతుంది ఇంకా మహాశివులారా జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో పదమూడవ విషయం స్వచ్ఛమైన మనస్సుతో అల్లాహతో షహాదత్ కోరడం అల్లాహ మార్గంలో అమరవీరులవ్వాలన్నటువంటి కాంక్షతో అల్లాహతో దువా చేయడం ప్రవక్త సలల్లాహు అలి తెలిపారు మన్స అలైతే హృదయపూర్వకంగా సత్యతతో అల్లాతో షహాదత్ కోరుతాడో బల్లహుల్లాహు మనా ఫిరా అతను తన పడక మీద చనిపోయినప్పటికీ అల్లా అతనిని షుహదా అమరవీరులైన వారి స్థానాలకు చేర్పిస్తాడు ముస్లిం షరీఫ్లోని హదీస్ హదీస్ నంబర్ ఒకటి ఈ దువ అనేది ఈ షహాదత్ కోరడం సత్యతతో ఉండాలి మనసులో నుండి రావాలి ఇంకా మహాశివులారా దీనికి సంబంధించిన మరొక హదీత్ కూడా చాలా ముఖ్యమైనది దానివల్ల కూడా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి ఒక్కసారి ఆ హదీత్ను కూడా మనం తెలుసుకుందాము ప్రవక్త సల్లల్లాహు అలీ హుసల్లం తబూకు యుద్ధము నుండి తిరిగి వస్తున్నప్పుడు మదీనాలో ఇంకా ప్రవేశించలేదు దానికి సమీపంలో ఉన్నారు అప్పుడు ఒక మాట చెప్పారు ఇన్ అక్వామన్ బిల్ మదీనా మదీనాలో కొందరు ఉన్నారు మాసిర్తుం మసీరన్ వలా కతాహుం వాదియన్ ఇల్లా కాను మాకు మీరు ఎక్కడ నడిచినా ఏ లోయ నుండి దాటినా వారు మీతో ఉండిరి ప్రవక్త సలల్లాసం మదీనాకు చేరుకోలేదు దారిలో ఉన్నారు ప్రవక్త వెంట సహచరులు ఉన్నారు ఆ సహచరులతో ఏమంటున్నారు ప్రవక్త మదీనాలో కొందరు ఉన్నారు మీరు ఏ దారిన నడిచినా ఏ లోయలు దాటినా వారు కూడా మీతో ఉన్నారు ఇక్కడ దగ్గరున్న సహాబాలు ప్రవక్త వారు మదీనాలో ఉన్నారు కదా మాతో ఎక్కడున్నారు అని ఎదురు ప్రశ్న వేసి వివరణ కోరారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు అవును ఓ కారణం వారిని ఆపుకున్నది అందుకు వారు మదీనాలోనే ఉన్నారు లేదా అంటే వారు మనతో ఉండేవారు అయితే ప్రవక్త ఏదైతే చెప్పారో మనతోని ఉన్నారు మీ ఏ లోయను దాటినా మీ ఏ దారిని నడిచినా అంటే భావం పుణ్యపరంగా మీరు ఎక్కడెక్కడా వెళ్ళారో ఎంత కష్టపడ్డారో ఏ జిహాద్ చేశారో ఎంత పుణ్యం పొందారో ఆ పుణ్యాల్లో వారు కూడా పాల్గొన్నారు ఆ పుణ్యమంతా వారికి కూడా లభించినది వారు మధురలో ఉన్నారు అయినా ఆ పుణ్యాన్ని నోచుకున్నారు ఎందుకు పురాన్లో కూడా వారి యొక్క ప్రస్తావన అల్లారబ్బులా ఆలమీన్ సూరెతోబాలో తెలియపరిచాడు ప్రవక్త వద్దకు వచ్చి ప్రవక్త చాలా దూరపు ప్రయాణం మేము కూడా మీతో రావాలని ఉంది కానీ మా వద్ద ఎలాంటి సౌకర్యం లేదు ఏ వాహనము లేదు ప్రవక్త సలల్లాహు అయి సలం తమ వద్ద ఉన్న అన్ని వాహనాలను అన్ని రకాల వసతులను సహచరుల మధ్యలో అంత పంచిపెట్టారు ఇక వారికి ఇవ్వడానికి ప్రవక్త వద్ద కూడా ఏమీ మిగలలేదు అయితే అయ్యో మేము ప్రవక్త వెంట పాల్గొనలేకపోతున్నాము కదా అని వారు బాధతో ఏడవడం కూడా మొదలుపెట్టారు అంటే వారు స్వచ్ఛమైన మనస్సుతో ప్రవక్తతో యుద్ధంలో పాల్గొనాలి అన్నటువంటి కాంక్ష కలిగి ఉన్నారు వసతులు కలిగి ఉంటే తప్పకుండా వచ్చేవారు అందుగురించి అల్లాహోతాలా వారు ఏ కారణం వల్ల రాలేకపోయారో ఆ కారణం చూడకుండా వారు పాల్గొన్నటువంటి పుణ్యం వారికి ప్రసాదించాడు ఈ విధంగా మహాశైవలారా అల్లా స్వచ్ఛమైన మనస్సుతో అతని మార్గంలో షహాదత్ పొందే కోరిక దువ అనేది మనం చేస్తూ ఉండాలి ఈ విధంగా మహాశివలారా అల్లా యొక్క సత్కార్యాల గురించి మనం తెలుసుకున్నాము జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు మరికొన్ని విషయాలు ఇన్షాల్లా తర్వాయి భాగంలో తెలుసుకుంటాము అసలం అయికం వరమూల వబర్కతూ